అలా చేయగలుగుతారేమో అని అనుకుంటున్నాను శ్రీరాము గారు అలా చేయగలుగుతారు కదా ఈ బాలకోపాఖ్యానము అన్నది సో ఇప్పుడు అది చెప్తా ఓం శ్రీ గురు జో మహా హరి ఓం శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం మహాని భగవత్పాదశంకరం లోక శంకరం యోగవాసిము అని ఒక గ్రంథము కలదు యోగవాసిష్టం అనే గ్రంథము అద్వైత వేదాంత శాస్త్రంలో చాలా ప్రసిద్ధమైన గ్రంథం ముఖ్యంగా త్వంపదార్థ ప్రధానంగా ఉంటుంది తత్పదార్థ ప్రధానమైన గ్రంథములు భక్తి ప్రధానంగా ఉంటాయి తత్పదార్థ ప్రాధాన్యంగా భక్తి అంటే తెలిసి చేసే భక్తి స్వంపదార్థ అంటే ఆత్మనిష్ట అటువంటి వేదాంతం అంటే అధ్యాత్మగ్రంథ అధ్యాత్మశాస్త్రం సో త్వంపదార్థ గ్రంథము తర్వాత సృష్టి దృష్టివాదము దృష్టి సృష్టివాదము అని రెండు వాదములు గలవు అంటూ సృష్టి సృష్టివాదము ఆరంభావస్థలో వేదాంత విద్యార్థులకి చెప్పే వాదము జన్మాద్యశత ఇత్యాది కొంత అడ్వాన్స్డ్ స్టూడెంట్స్కి రజ్యుసర్పద దృష్టాంతం బేసిస్గా చేసుకుని దృష్టి సృష్టివాదాన్నే బోధిస్తారు మధ్యమాధికారులకు ఉత్తమాధికారులకు దృష్టి సృష్టివాదమే ఈ మన యోగవాసి దృష్టి సృష్టివాదానికి ప్రధానంగా ఉండేటువంటి గ్రంథం అయితే అది అనుకోవాల్సినంత మనం అనుకున్నంత పాపులర్ ఎందుకు అవ్వలేదంటే రెండు కారణాలు ఒకటి దాని వాళ్ళకి సైజు చాలా పెద్దది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదైనా ఒక గ్రంథం చదవమని ఇచ్చారనుకోండి అది వంద పేజీల నుంచి ఐదు పేజీల లోపు ఉంటే మీరు చదవాలని మీరు నిశ్చయం చేసుకుని మొదలు పెడతారు రెండు పేజీల గ్రంథం మీరు చేతిలో పెడితే అది ఎవరు చదవాలి ఈ అనుభవాన్ని ఒక మహాత్ములు చెప్పారు నాకు స్వామి విత్తాత్మానంద గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన అన్నారు నాతో ఇంత పెద్ద పుష్పకాన్ని చేతిలో పెట్టి చదవలే అని వాడు చదవడతారు ఎందుకంటే వాడు కమిట్మెంట్ చేయలేకపోతాడు రెండు వేల ఐదు వందల చదవలేమేమో అనే డౌట్ వచ్చేసి అది ముందే మొదలుపెట్టడమే మానేస్తారు మొదలుపెట్టినా ఒకవేళ నాకు పది పేజీలు ఇప్పుడు ఈ ఎలాగలేదు చూద్దరు లేని ఎక్కడో దాచిపెట్టాడు ఈ యోగభాసిష్టం అటువంటి గ్రంథం ముప్పై రెండు వేల శ్లోకాలు అంటే ఆరు కాండల రామాయణం కంటే పెద్దది ఆరు కాండల రామా రామాయణం ఉంటే ఆరు కాండలు ఏదో కాండ యాడ్ చేశాను ఒరిజినల్గా రామాయణం ఉంటే అదే కాండలు ఇరవై శ్లోకాలు దానికంటే పెద్దది ముప్పై శ్లోకాలు నెంబర్ వన్ ఆ కారణంగా అది ప్రసిద్ధి అవ్వటానికి అది ఒక అర్థం వస్తుంది ఆ వాల్యూమే పెద్ద సమస్య ఇక భాష కఠినంగా ఉంటుంది సంస్కృత సాహిత్యంలో దెత్తైన వాడు కూడా ఆ వ్యాఖ్యాన సహాయం లేకపోతే దాన్ని నిర్వహించడం కష్టం దానికి చక్కటి వ్యాఖ్యానం ఒకటి రాసిపెట్టాడు ఎవడో మహాత్ముడు దాని ఆ వ్యాఖ్యానాన్ని శరణు చొచ్చి మనం దాన్ని నిర్వహించాలి తప్ప ఎందుకంటే అది అందుబాటులోకి రాధాపం చాలా ఈ రెండు కారణాల చేత అది ప్రసిద్ధి చెందలేదు అయితే స్వామి రామతీర్థానులైన మహాత్ములందరూ కూడా యోగ వాసిష్ట గ్రంథం యొక్క వైశిష్ట్యాన్ని వేణోళ్ల కుడియాడినారు రామతీర్థ ఏ ఉండాలంటే యోగ వాసిష్టాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నవాడు జీవన్ముక్తుడై తీరు అని ఆయన దాన్ని ప్రశంసించిన చాలా గొప్ప గ్రంథం నేను యోగ వాసిష్టం నుంచి మేము దాన్ని ఏదో ఈరోజు తుక్కుతోనే ఉన్నాము బట్ ఈ మధ్యకాలంలో దాన్ని గట్టిగా కొంత పరిశో పరిశోధన పరిశీలించి టీచింగ్ సర్కిల్లోకి తీసుకొచ్చేటువంటి సందర్భము అది న్యూజెర్సీలో లభించింది వాడు మంచి విద్యార్థులు ఇప్పుడు మాకు రోగవాసిష్టం కావాలని అడిగితే వైరాగ్య ప్రకరణాన్ని సంగ్రహం చేసి చెప్పాలి దాన్ని సంగ్రహం చేయాలి వైరాగ్య ప్రకరణం చెప్పడం మొదలు పెడితే పదేళ్ళు ఇంత ఉంటుంది పదివేల శ్లోకాలు ఉంటాయి పెద్ద పెద్ద అంచేత నేనేం చేశాను దాంట్లో ఉండే మంచి మంచి విషయాలను సంగ్రహించి ఇంచుమించుగా సంగ్రహం ఎలా వచ్చిందంటే ఒక సర్గకి ఒకటి లేక రెండు శ్లోకాల కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా సంగ్రహించి యాభై శ్లోకాలకు వచ్చింది వైరాగ్య ప్రకరణం యొక్క సంగ్రహ రూపము చాలా లఘు సంగ్రహ రూపము అది నేను పాఠం చెప్పాను అది ఇప్పటికీ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నది ఆ తర్వాత ముముక్షు ప్రకరణము అన్నది రెండవది కూడా నేను సంగ్రహం చేసి మళ్ళీ అది పాఠం పెద్ద ఇప్పుడు ఈ ఏడాది అక్కడ మూడవ ప్రకరణ ఉత్పత్తి ప్రకరణము అక్కడ సిలబస్లో ఉంది నేను రేపు ఆగస్టులో వెళ్ళినప్పుడు చెప్తాను దాన్ని సంగ్రహం నేను మళ్ళీ చేశాను చేసి పెట్టాలి కదా లేదా అక్కడికి వెళ్ళి కూర్చుని సంగ్రహం ఏం చేస్తారు కాబట్టి నేను ఇక్కడ పద్మరావు నగర్లో కూర్చొని ఆ ఉత్పత్తి ప్రకరణాన్ని సంగ్రహం చేసి పెట్టాను ఈ బాలకోపాఖ్యానం అన్నది ఆ ఉత్పత్తి ప్రకరణంలో ఉన్న అనేక గాఖలలో ఒక్కటి యోగ కథలు ఉంటాయి అది తెమలో ఆ కథలు కాశీ మధ్య కథలు రాగా అలా గొలుసు కట్టు కథలు ఓ కట్ ఓ గొలుసులోంచి ఇంకో గొలుసులోకి దాంట్లో ఇంకో గొలుసులోకి అలా ఆగుతూ ఉంటుంది ఇప్పుడు లీలోపాఖ్యానమాట అంటే లీలాది చాలదు ఆవిడికి భర్త చాలా తేర ఎక్కువ ఏదో అవుతుంది అని చేత ఆవిడేమో తపస్సు చేస్తుంది ఆవిడకి పూర్వజన్మ గుర్తుకొస్తుంది అంటే పూర్వజన్మలో వెళ్ళిపోతాడు అంటే ఈ గొలుసు పట్టేసి ఇంకో గొలుసు పట్టుకున్నట్టే మళ్ళీ ఆ పూర్వ జన్మలోకి ఉత్తర జన్మలో అలా పోతూ ఉంటుంది అది అది ఎవడా కథ సో అలాగా కథలు వాటి నిండా తత్వం ఉంటుంది కాబట్టి యోగ హ్యాండిల్ చేయటం డిఫికల్ట్ సో వాటి అనేకములైన ఉపాఖ్యానాలు ఉన్నాయి చాలా మంచి విలువైన ఉపాఖ్యానంలో అంటే తత్వాన్ని బోధించటానికి ఒక కథల పద్ధతిని ఎన్నుకున్న గ్రంథాల్లో అదొకటి చాలా ప్రముఖమైనది ఎదొచ్చి ఆ కథలు చాలా జటిలంగా ఉంటాయన్న మాట వాస్తవం కానీ ఆ కథలనన్నిటినీ సేకరించి వాటిలో ఉండే తత్వాన్ని హైలైట్ చేస్తూ ఇంగ్లీష్లో స్వామి శివానంద ఒక రాశారు సింపుల్ బుక్ స్టోరీస్ పరం యోగవాసిష్ఠ అని రాసిపెట్టారు ఆయన చాలా బాగుంటుందండి పుస్తకం మీరు యోగాసానికి వెళ్ళి ఆ కథలన్నింటినీ సాగతీసి మీరు దాన్ని ఏమీ తీయలేరు ఇప్పుడు పళ్ళు లేనివాడు చెరుకు గడిస్తే ఏం తింటాడు అది చక్కగా దాన్ని రోలర్స్ మధ్యలో పెట్టి రసం తీసి ఇచ్చేస్తే తాగేసే ఈ చెరుకు గడలో ఈ బ్యాక్టీరియా అవి మనం చెరుకు బయట తాగవచ్చు అంటే క్లీన్లీనెస్ అది ప్రాబ్లం ఉంటుంది ఈ మధ్యన మన మిత్రులు రామకృష్ణ మఠం నుంచి చక్కటి చెరుకు పానకం పంపించారు ఇది మీరు స్వచ్ఛమైనది దీన్ని మీరు ఏ శంక లేకుండా తాగే అది వీక్షిస్తున్నాం సో ఆ రకంగా శివానంద మహారాజ్ ఏం చేశారంటే ఆ యోగ వాసిష్ట దాఖలని పాపం ఆయన చదివి వాటిని సంగ్రహం చేసి ఆ కథ చెప్పి దాంట్లో ఉండే సారాన్ని కూడా బోధిస్తూ చెప్పారు ఆ నేను ఆ గ్రంథం చదివిన చిన్న పుస్తకం శివానంద మహారాజ్ సో ఆ ఉపాఖ్యాన పద్ధతిలో తత్వాన్ని బోధించటంలో యోగవాసిష్టము అద్వితీయమైన గ్రంథం అలాంటి గ్రంథం మనకి లేనే లేదు దాంట్లో బాలకోపాఖ్యానము అని కథ ఉంటుంది అయితే మీరు గమనించాల్సిందేమంటే ఈ కథ అనేది మామూలు ఇది పురాణ గాథల లాంటిది కాదు కాశీ మధ్య కథలలాగా పురాణ గాథల్లాగా అలా పోతూ ఉంటాయి ఆ కథలు అలాంటి కథలు కాదు చిన్న చిన్న కథలు ఉంటాయి ఇప్పుడు గురుసుకట్టు కథలు ఉంటాయి చిన్న చిన్నవి అన్ని రకాల కథలు ఉంటాయి కానీ కథ ఏదైనా దాని లక్ష్యము మటుకు తత్వమును బోధించుటే బాలకుడు అంటే చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడికి సంబంధించిన కథ సో కథ మొదలు పెడుతున్నాను ఇది ప్రసిద్ధమైన కథ ఇది ఇది జగన్ ఇంత చక్కని కథ నాకెక్కడ కనపడలేదు చాలా అందమైన కథ అంటే ఈ కథ యొక్క మౌలిక ఈ కథకు ఉండే భూమిక అంటే బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక జీవితము అని అనుకుని జీవిస్తూ ఉంటారు మీరు జీవితం అనుకునేది అది ఏమిటో కొంచెం చెప్పండి మీరు అంటే మీరు చెప్తారు మీరేమనుకుంటారు మీ చేత వర్ణించబడిన అదంతా కూడా యథార్థమైన జీవితము అనుకుంటారు కానీ వాస్తవంలో మీరు వర్ణించినది అది సత్యమైన జీవితం ఏమి కాదు మీరు వర్ణించినది ఏమిటంటే అనేక పదములు వాక్యముల యొక్క ముద్ద ఆ పదములకు వాక్యములకు కరస్పాండ్ అవుతూ ఉండేటువంటి ఊహల యొక్క సముదాయం అంటే అర్థమేమిటి ఏవో ఊహాపోహలు వస్తూ ఉంటాయి వాటికి వాటికి భాషని మనం జతచేర్చి చెప్తూ ఉంటాం అక్కడికి ఏమవుతుంది ఈ భాష తోడై ఊహలకి భాష తోడయ్యేప్పటికీ ఈ ఊహలు భాష కలిసి ఒక మిక్స్ తయారవుతుంది ఒక మిక్స్ ఆ మిక్స్ ఏమనిపిస్తుందంటే సత్యం అనిపిస్తుంది అది సత్యం అనే భ్రమపణం అలా వెతికిస్తూ ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉదాహరణ ఎలా చెప్పాలో నాకు డైలమానే నాకు మాత్రం ఉదాహరణ ఎలా చెప్పాలంటే మనిషి జీవితాన్ని ఉద్దేశించి ఉదాహరణ చెప్పాలి ఇప్పుడు ఉదాహరణ ఎలా ఉంటుందంటే ఉదాహరణ చెప్తే చూడండి వీడు నా కొడుకు వాళ్ళు ఎవరో పిల్లలు ఉన్నారు ఆ పెళ్లి చేశాము చాలా పెద్దగా గొప్పగా పెళ్లి చేశాము ఇవి కోడలు వాడు కొడుకు అని దాని నుంచి రాగద్వేషాలని బిల్డప్ చేస్తాం ఈ కొడుకు కోడలు అనే సిచ్యువేషన్ నుంచి రాగద్వేషాలు బిల్డప్ చేస్తాం అంటే కోడలు అంటే నాకు కొడుకుంటే భరీ ఇష్టం కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పిన మాట పెట్టాలి లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం కాదు అంటే ఇలాగ రాజపేషాలను బిల్డప్ చేస్తారు వాళ్ళకి సంతానం కలిగింది నాకు మనవలు వచ్చాను నేను కాకలయ్యాను నేను డబ్బు సంపాదించాను వాళ్ళ పేరు మీద కొంత వేశాను అని ఇలాగా ఒక స్టోరీ బిల్డప్ చేస్తాను బిల్డప్ చేసి వీడు ఏమనుకుంటాడంటే ఇదంతా సత్యం అనుకుంటాడు నేను గమనించారా దీంట్లో కొంత రిలిజియన్ ఉంటుంది కొంత కల్చర్ ఉంటుంది మన కల్చర్లో కొడుకులు చెప్పిన మాటలు ఉండాలి కోడలు చక్కగా మామూలుగారి మేమంగా తరకమైన పక్కన ఉండాలి ఇదంతా ఇలాగండి ఏదో పెడతాను దాని చుట్టూ ఇదంతా కల్చర్ దాంతో రెలిజియన్ ఏంటి కొడుకేమో నాకు గజనం పెడతాడు మనవలు పుట్టే మూడు తరాలు తరిస్తాడు ఏదో ఏదో పెడతాడు ఇక్కడ ఈ బాలకోపాఖ్యానంలో చెప్పబోయేది ఏమిటంటే ఈ స్టోరీ ఏదైతే నువ్వు బిల్డప్ చేశావో ఆ స్టోరీకి లైఫ్ అని పేరు పెట్టి జీవితం అని పేరు పెట్టి ఒక స్టోరీని నువ్వు నిర్మాణం చేశావే ఆ స్టోరీలో పదములు వాక్యములు ఊహలు తప్ప సత్యమేమీ లేదుగా నాయనా అది బాలకోపాఖ్యానం యొక్క సాధన అంటే మరి ఏమిటండి సత్యం మరి మేము ఆ స్టోరీయే కదా మేము ప్రజ్జీవిస్తున్నాము అంటే అపా నువ్వు నువ్వు సత్యాన్ని జీవించట్లేదు నీవు ఊహలను కళలను జీవిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు దేన్నైతే జీవితము అంటూ బిల్డప్ చేసుకుంటూ వస్తున్నావో ఆ కథ నీ జీవన గాథ ప్రతి వరకు బయాగ్రఫీ ఉంటుందండి నీ జీవన గాథ ఈ బాలకోపాఖ్యానము కంటే పెద్ద తేడా ఉండదేమీ కాదు ఇంకా మరి ఈ మాట ఒకరు చెప్పాలన్నా విన్నవాళ్ళు కళ ఊపాలన్నా వాళ్ళు జగన్ ఇష్టాత్వము బాగా వంట పట్టిన వాళ్ళు అయి ఉండాలి ఇప్పుడు చెప్తా కథ వశిష్టం వాచ వశిష్ఠుడు శ్రీరాముడికి బోధిస్తూ ఉన్నాడు కాపీ ఉంది మీ దగ్గర లేదు నేను వ్యవహరిష్ట పుస్తకం తెచ్చినా కూడా మీకు ఇబ్బంది ఎందుకంటే నేను దాన్ని సంగ్రహం చేశాను కదా కో ముధం కోగ్ధ కోగ్ధ మతైర్బాల కి ముధమతిర్బాళి నిశ్చయం కి ముధమతిర్బాళ ధాత్రీం పృచ్చతి రాఘవ హే రామ ఓ పిల్లవాడున్నాడు ఎవరో పిల్లడు కోల ఎలాంటి పిల్లడు ముగ్ధమతి అంటే వాడి బుద్ధి వ్యామోహము చెందిన బుద్ధి గల పిల్లవాడు ఇప్పుడు ఈ ఏడా పిల్లడండి వాడికి వాడి బుద్ధి ఎలా ఉంటుంది వాడు ఏమనుకుంటాడంటే వాడి ఆట వస్తువులు వాడి బువ్వాలాటలు వాడి బొమ్మలు అవి సత్యం అనుకుంటాడు ఎలా ఉంటారో తెలుసుకో అండి వాడికి ఒక బుట్ట ఉంటుంది ఆ బుట్టలో బొమ్మలు అన్నీ ఉంటాయి ఏం బొమ్మలు గుర్రం బొమ్మలు గాడిని బొమ్మలు లక్కబిడతలు ముమ్మాలాట బొమ్మలు చక్రాలు కారులు అన్నీ ఒక కారు రైలు రైలు బొమ్మాయిలు అన్నీ ఉంటాయి వాడు ఇంజెస్టర్ అంటే ఒక కుర్రాడు నేను ఎక్కడికో సత్సంగానికి వెళ్తే స్వామీజీ డి వాంట్ టు సి ట్రై అనట్లేదు ఎస్ ఐ వాంట్ టు సీ ఎ ట్రై వాడు ఎంజెస్కొచ్చాయితే ఒక ట్రై పట్టుకొచ్చాడు అది ట్రాక్ పట్టుకొచ్చాడు అది వేశాడు కార్పెట్ లేదా వేసి ఓ పెట్టాడు దాని లేదా బోగీలు ఈ భోగీల్లో నువ్వు కూర్చోవు ఈ బోగిలో నేను కూర్చుంటాను అని నాకు అప్పగెప్పాడు సరే నా భోగిలో నేను కూర్చుంటాను నీ బోగిలో నువ్వు కూర్చో సరే ఇంజన్ స్టార్ట్ అవుతుంది అని ఒక స్విచ్ నొక్కేది దాంట్లో బ్యాటరీలు ఉన్నాయి ఆ ఇంజన్ చుక్ చుక్ చుక్ చుక్ నేను ఆ అబ్జర్వ్ చేశాను ఫర్ మీ ఇట్ ఈస్ సమ్ సిల్లీ థింగ్ బట్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ హియమ్ మనం తెలుసుకోవాల్సిన విషయం అది వాడికి అది కథ ఏం కాదు వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు నేను స్వామిజీని భోగిలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాను అని రియల్ ఫంక్షన్ అంచేతనే ముగ్ధ మతి ముగ్ధ అంటే మోహ మోహమును పొందిన మతి అంటే అదంతా సత్యం అనేసుకుంటూ ఉంటాడు అలాంటి పిల్లాడు ఆ పిల్లాడు ఆయా అని అడుగుతున్నాడు ధాత్రీని పృచ్తి అంటే ఈ ధనవంతుల కుటుంబాల్లో పిల్లవాడిని పడుకోబెట్టడానికి వాడికి ఆహారం పెట్టడానికి ఆయాన్ని పెట్టుకుంటారు ఆవిడ కమ్తుంది కానీ మహిళా మండలికి వెళ్ళిపోతుంది ఆవిడ అంటే కన్ననంటనే మహిళా మండలికి వెళుతుందని నా అభిప్రాయం కాదు ఏదో కొంత సందర్భాన్ని బట్టి ఒక ఐదు నెలల దాకా ఆవిడ పెంచి ఆ తర్వాత మహిళా మండలికో లేకపోతే ఉద్యోగానికి వెళ్ళి ఎక్కడో సెక్రటరీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఉద్యోగానికో వెళ్ళిపోతుంది సెక్రటరీ ఉద్యోగం అంటే వెళ్ళవడం ఉంటాడు బాసు వాడు అర్థం పర్థం లేవు లెటర్స్ ఏమో డిక్టేట్ చేస్తూ ఉంటాడు అవన్నీ టైప్ చేసి ఫోన్లో పెట్టి పోస్టులో వేస్తూ ఉంటాడు అది సెక్రటరీ ఉద్యోగం దానికోసం దాని వాళ్ళు ఏమో నెలకొని కొంత సొమ్ము బాధిస్తారు దానికోసం ఈ పిల్లవాడిని వీళ్ళు పెట్టేసి అవి సెక్రటరీ చెప్పిన అన్ని లెటర్లు డిక్టేట్ చేస్తుంటే రాస్తూ ఉంటుంది ఇంగ్లీష్ రా సరిగ్గా రాదు వాడు డిక్టేట్ చేసి లెటర్స్ రాస్తూ మరి వాడు భాష దీనికోసం కొడుకుని ఆయా దగ్గర పడేస్తుంది ఆ యాది తోటి పెరుగుతాడు ధాత్రిని పృక్ష్య రాఘవా హే రామా వశిష్ఠ్యుడు చెప్తున్నాడు ధాత్రిని అడుగుతున్నాడు ఆ పిల్లాడు కాచిత్ వినోదినీ వాత్తాం ధాత్రి సంకథయాసునే ఓ ధాత్రి ఆయా ఇంత ఆలస్యం చేయకుండా ఎందుకంటే ఆవిడ రూపంలో ఉంది ఆలస్యం చేయదు వెంటనే నాకు చక్కటి కథ చెప్పక వినోదాత్మకమైన కథను చెప్పవలసినది అని కోరాడు ఆ పిల్లవాడు అంటే కథ చెప్తే వినేసి సంతోషంగా పడుతూ నిద్రపోతాడనమాట సా బాలస్య వినోద యథాత్రీత మహామతే ఆఖ్యాయుం కథయతి ప్రసన్న మధురాక్షరం మధురాక్షరా మహామతే అంటే రామా ఆ కథంతా ఇప్పుడు నీకు వివరించి చెప్తాను నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోసమా అదేదో కథ ఏదో కాశీమేత్ర లేకపోతే ఈ రేడియోలో కథలు వచ్చేవి పూర్వం అది కూడా కథ చదువుతాడు అన్నమాట అయితే పురాణ గాథలు అంటే గాథలే కదండి ఏవో కథలుంటే ఆ కథలు వింటూ సో అలాగంటది అలాగ వినేవు నీకున్న బుద్ధిని ఉపయోగించి మహామతే నీకున్న పదులైనటువంటి బుద్ధిశక్తి ఏది కలదు దాన్నంతనే ఉపయోగించి నువ్వు జాగ్రత్తగా వినే కథని అని వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్తున్నాడు ఆమె ఆ ధాత్రి ఆయా కథ చెప్పింది ఆఖ్యాయి కథయతి ఆ కథలో ఉండేటువంటి పదములు వర్ణనలు అన్నీ కూడా చాలా ప్రసన్నంగా అందంగా ఉంటాయి మధురంగా తీయగా ఉంటాయి పిల్లవాడి మనస్సుకి ఉల్లాసం కలిగించేట్లా ఉంటాయి అటువంటి కథ చెప్తాం ఓకే క్వచిత్తి మహాత్మాన రాజపుత్రాశ్రయశుభాహ ఒకప్పుడు ఒకనొక సమయంలో ఒకనొక దేశంలో ముగ్గురు రాజపుత్రులు కలరు రాజకుమారులు ముగ్గురు కలరు మన అలాగే ఉంటాయి ఇప్పుడు కూడా కథ రాజకుమారుడితో మొదలు పెట్టాలి ఒక ఊళ్ళో ఓ బిచ్చగాడు గలడు అని మొదలు పెట్టకూడదు ఎందుకంటే పిల్లవాడికి చెప్పే కథలో కొంత ఉల్లాసం కలిగించాలి వినోదినీ కథ ఓ పిల్లవాడు కథ ఇప్పుడు ఎవరో కథల కథా విమర్శకుడు కథలను విమర్శిస్తూ ఉంటారు పిల్లలు మంచి విమర్శ చేసేటువంటి రచయితులు ఉంటారు ఆ రచయిత ఎక్కడో విమర్శ చేసుకుంటే నేను విన్నా ఎద్దనకూడి సులోచన రాణి అని ఒక గొప్ప కథా రచయితది ఒక అది ఉండేది ఆమె రాసిన కథలన్నింటిలో చాలా ఉదాత్తమైనటువంటి సీన్స్ ఉంటాయి అంటే నాయకుడు పేరు మోసిన డాక్టర్ ఉంటాడు డాక్టర్ జక్రవర్తి ఏమండి ఆయన భార్య చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన రాజకుమారి వంటిది అయి ఉంటుంది వాళ్ళు ఒక ప్యాలస్లో నివాసం చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉండేటువంటి టేస్ట్లన్నీ కూడా చాలా హై క్లాస్ టేస్ట్లు ఉంటాయి అంటే వేణ మీద వాయించడమని కావుల్లో ప్రయాణం చేయడమని అప్పుడప్పుడు బర్త్డే పార్టీకి ఊళ్ళో ఉండేటువంటి పెద్దలందన్నీ పిలవడమని సో ఆమె యొక్క కథ నడిచేటువంటి ఆ నేపథ్యం కూడా అది మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్కి అందుబాటులో ఉండదు ఆ నేపథ్యం ఆ నేపథ్యం అంతా కూడా హైక్లాస్ నేపథ్యంలో ఆమె కథని నడిపిస్తూ ఉంటుంది అక్కడ ఉండే ఇమోషన్స్ అక్కడ ఉండే సుఖాలు దుఃఖాలన్నీ వర్ణిస్తూ ఆమె నడిపిస్తుంది అని ఒక కథాతచే కథా విమర్శకుడు వ్యాఖ్యానం చేశాడు కాబట్టి కథ ఎలా ఉండాలి రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని ఒకసారి చేతున్నాడు ఆయన కథలా మొదలవుతుందో తెలిసిన ఓ ఊరి బయట ఒక గుడిసె కలదు ఆ గుడిసెలో ఒక అమ్మాయి ఒక మధ్య వయస్సుకురాలు ఆ పొయ్యి వెలిగించడానికి ప్రయత్నం చేస్తోంది కట్టెలు కలిసిపోయి ఉన్నాయి గలగటం లేదు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడో మూల భర్త ఏమో కూలి రాలేదు అని మొదలవు రాచకొండ విశ్వనాథ శాస్త్రి కాదు రాలను ఇంకే మీకు అతడు చెప్పే పద్ధతి కూడా అంటే జీవిత మానవ జీవితములన్నీ కూడా మిథ్యారూపములు కథ ఇదైనా అదైనా ఒకటే ఏ కథ అయినా ఒకటే బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఆ వినోదమును కలిగించే కథ చెప్తాం రాజపుత్రుడు ముగ్గురు కలరు ధార్మికా ధర్మనిష్ఠులు శౌర్యముదితాహ రాజకుమారుడు అంటే పరాక్రమం ఉండాలి అయితే రాజకుమారుడు ఏంటి పైగా వాళ్ళ ఆనందంతో సుఖ ఉల్లాసంగా జీవిస్తున్నారు అత్యంతాసతి పత్తనే వాళ్ళు ఉన్న నగరం పేరేమిటో తెలుసునా అత్యంత అసత్ అనే నగరంలో జీవిస్తున్నారు అత్యంత అసతి ఆ నగరం పేరు అత్యంతము అత్యంత అసత్ అంటే అర్థమైందండి అసత్ అంటే ఏమీ లేనిది అసలే లేనిది అనే నగరంలో జీవిస్తూ ఉన్నారు ద్వౌ న జాతౌ తథైకస్తు గర్భ ఏ వహీన స్థిత ఈ రాజకుమారులు ముగ్గురులో ఇద్దరు ఎప్పుడూ పుట్టినవారు కాదు వాళ్ళు పుట్టలేదు ఒకడు అసలు గర్భంలో ప్రవేశించలేదు అనుకోలేదు ఆ పిల్లవాడు జాగ్రత్తగా వింటున్నాడు ఆ పిల్లవాడి మనస్సులో ఒక స్ట్రక్చర్ అప్పుడే నిర్మాణం అవుతోంది ఏమిటి ఆ స్ట్రక్చరు ఓ నగరము ముగ్గురు రాజకుమారులు వాడు చాలా స్పెషల్ రాజకుమారులండి ఎంత స్పెషల్ అంటే ఇద్దరు ఒకరు కుట్టలేదు ఒకడు తల్లి గర్భంలో ఎప్పుడూ ప్రవేశించలేదు టూ డిఫరెంట్ థింగ్స్ ఆ పిల్లవాడికి ఏముందండి పిల్లవాడు ఇది అది ఒకటే కదా అని వాళ్ళు అడగడం ధాత్రి అలా అడిగితే మనకి పిల్లవాడు ముగ్ధపతి ఎందుకు అవుతుంది ఆ ముగ్గురు రాజకుమారులను అథా అత్యుత్తమ లాభార్థమేకదాతే శుభాశ్రయ వాళ్ళకి అన్నీ ఉన్నాయి రాజకుమారులు కదా అయితే ఉన్న సుఖాల కంటే ఇంకా గొప్ప సుఖాల కోసం వాళ్ళు ఎక్కడికో యాత్రకి బయలుదేరినారు అండ్రూ కార్నిగి అని ఒక కోటీశ్వరుడు ఎప్పుడైనా విన్నారా మీరు కార్ణగి మిలన్ యూనివర్సిటీ అని పిట్స్బర్గ్ లో యాండ్రూ అతని జీవిత చరిత్ర కొద్దిగా చదివాడ ఆండ్రూ కార్నెగి అనే ఆయన ఆయన విధులు పెట్టే ధనంతో ఆ యూనివర్సిటీ నిర్మాణం చేశారు అంటే ఎంత డబ్బు విధులు పెట్టుకుంటాడో ఆయన బిలియన్ ఆయన ఒక కోటికి కాదు అనేక కోట్లకి ఆయన ఇంకొక రెండు రోజుల్లో చచ్చిపోతాడనగా సెక్రటరీ తోటి ఏదో డిక్టేట్ చేస్తున్నాడు ఏదో బిజినెస్ ప్రపోజల్స్ డిక్టేట్ చేస్తున్నాడు అప్పుడు సెక్రటరీ అంటుంది యు ఓన్ ఎ బిలియన్ ఆర్ యు నాట్ Satisfied ఆదివారం కూడా మనం ఇంటి దగ్గర నుంచి నాకు వచ్చి నువ్వేమో నాకు వంట అప్పు చెప్తున్నావు కదా యు ఆర్ ఇన్ ది డెత్ బెడ్ నీకు బిలియన్ ఉండایا నీకున్న సంపద ఒక బిలియన్ డాలర్స్ ఉంది బిలియన్ అంటే 100 కోట్లు వస్తాం ఆది యు నాట్ Satisfied అన్నాడు రిటైర్డ్ంటాడు ఐ యామ్ నాట్ Satisfied ఐ వాంట్ 10 బిలియన్ I am planning for 10 billion. If you want to get 10 billion, that is better. And he starts a new business proposal. Within two days he dies. And then you know that you have a billion only to sell it. It is not worth it, worth it all. You know that it is not worth it. What do you think? And you know that ఉన్నది కనపడదు ఆ డెఫిసిట్టే కనపడుతుంది అతనికి పది బిలియన్లు కావాలి అంటే ఇప్పుడు డెఫిసిట్ ఎంతుంది తొమ్మిది బిలియన్ల డెఫిసిట్ కనపడుతుంది తప్పితే ఒక బిలియన్ ఎస్సెట్ కనపడదు అతను హీ ఫెయిల్ హీ కెనాట్ సీ ది ఎస్సెట్ ఎందుకని ఆ గ్రీడ్ అటువంటిది ఎప్పుడైతే గ్రీడ్లో పెట్టుకుంటాడో ఆ తొమ్మిది బిలియన్ల డెఫిసిట్టే కనపడుతుంది అనదర్ టూ డేస్ తర్వాత హిట్ డ్యాగే అతను చచ్చిపోతే ఆ వారసులలో ఏదో ఏవో జబ్బులాట్లు ఏమో చేయాలో ఏమో వచ్చాయి యూనివర్సిటీ ఒకటి పెట్టారు ఆ ధనంతో కార్నగిరి నెలలు యూనివర్సిటీ కాబట్టి ఈ రాజకుమారులు ముగ్గురు తమకు ఉన్నటువంటి సంతోషం ఉన్నటువంటి సంపద కానీ సుఖాలు కానీ వాళ్ళకి చాలలేదు వాళ్ళు ఇంకా ఎక్కువ సంపదలను సుఖాలను పొందుతో పడతాయి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒక ఎక్స్పెడీషన్ పజనీరింగ్ ఎక్స్పర్టిషన్ వాటిని మొదలుపెట్టినారు స్వకీయ శూన్య నగర నిర్గత విమలాశయా స్వచ్ఛమైన హృదయం గలవారు అంటే వాళ్ళ హృదయంలో మీనింగ్ఫుల్ ప్లాన్స్ ఏమీ లేవు వాళ్ళు ఉన్న నగరం ఏమ నగరం అది శూన్య నగరం అత్యంత ఆసత్తి కదా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనే వెరైటీ ఉంటుందేమోనని అత్యంత అభావం ఇప్పుడు అభావాల్లో అత్యంత అభావమున తార్కికులు ఏమో ఒకటి ఉండే అభావమున్నా అసత్వంన్నా ఒకటే ఆ శూన్య నగరం తమదైన శూన్య నగరం వాడు శూన్య నగరానికి అధిపతులు ఆ శూన్య నగరం నుంచి బయలుదేరారు వాడు దక్షంతో గగనే వృక్షాంతదృశుస్ఫలశాలిన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో వెళ్తున్నారంటే ఆకాశంలో మార్గమేమి ఉండదండి బాబు ఇది పురాణం కాదు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే దారికి ఇటు అటు కూడా చెట్లు వృక్షములు ఆ వృక్షముల నిండా పళ్ళు నిండా ఉన్నాయి కావాల్సి వస్తే ఆ పళ్ళు కోసేసుకుని తినేసేయచ్చు ఆకలి వేసినప్పుడల్లా అలా వెళ్ళిపోతున్నారు తేల్సు విశ్రమ్య విశ్రమ్య అలసట వచ్చినప్పుడల్లా ఆకాశ మార్గంలో వెళుతూ అలసట వచ్చినప్పుడల్లా ఆ మార్గాన్ని తిరువైపులా ఉండేటువంటి చెట్ల కిరంద నీడలో విశ్రాంతి తీసుకుంటూ ముక్వా స్వామిచ తత్ఫలం ఆకాశవృక్షముల యొక్క తీయని ఫలమును భుజిస్తూ వై వెళ్ళిపోతున్నారు ఆ పిల్లవాడు శ్రద్ధగా వినేస్తున్నాడు యజుస్సుఖం సుఖంగా వెళ్ళారు విలాసే నేత్రయో రాజసూ నవ ఆ రాజకుమారులు ముగ్గురు కూడా చాలా సుఖంగా విలాసగా హ్యాపీగా లగ్జూరియస్ జర్నీ చేరత్రయమాసేదు తత కల్లోలమాలితం ఈ లోపల వాళ్ళకి ఇంకా స్నానం చేయాలంటే కూడా నీళ్లు త్రాగాలి స్నానం చేయాలి మూడు సరస్సులు వాళ్ళకి తారసిల్లినవి ఒకటి కాదు మూడు సరస్సులు వచ్చాయి సరస్సులు ఎలా ఉన్నాయో తెలుసునండి తరంగములతో ఎగిసి పడుతున్న సరస్సులు మూడింటిని వాళ్ళు కనుగొన్నారు తత్రైకా పరిశుష్టైవ మన అగత్యంబున లేవు వాటిలో ఒక సదస్సు ఒకలా ఉన్నది మిగతా రెండు సదస్సులు మరోలా ఉన్నాయి ఇంతకుముందు చెప్పాం కదా ఇంత ఇంతకుముందు ఎలా చెప్పాము ఇద్దరు ఇద్దరు ఒక ఇద్దరు రాజకుమారులు ఒక రాజకుమారులాగా ఇక్కడ మూడు సదస్సులు ఒక సదస్సులో పూర్తిగా ఎండిపోయి ఉన్నది పరిశుష్ట ఇంతకు ముందు తరంగములతోటి కల్లోలంగా ఉందన్న సదస్యే పూర్తిగా ఎండిపోయి ఉన్నది మిగతా రెండు సరస్సుల్లో ఒక్క చుక్క కూడా నీరు లేదు మనాగ్యంబు నద్వయో పరిశుష్కా భృసంయా సంత శాంతే సుష్ణురాదృతాహ వాడు జాగ్రత్తగా మూడు సరస్సులను చూసి ఒక చుక్క కూడా నీరు లేని ఆ సరస్సులు మనకు ఈ మొదటి సరస్సును చూసారా పూర్తిగా ఎండిపోయి ఉన్న సదస్సు సరస్సు ఇది మనకి చక్కగా అన్ని విధాలా అని ప్రేమతోటి ఆ సరస్సులో దిగి సుఖంగా స్నానమాచరించినారు చిరం కృత్వా జలక్రీడా పూర్తిగా ఇండిపోయిన ఆ సరస్సులో చాలా కాలంలో జలక్రీడను అంటే ఈతలు కొట్టుకుంటూ పీత్వా క్షీరో ఉపమంపయ పూర్తిగా ఇండిపోయినటువంటి ఆ సరస్సులోనే పాలవలే తీయనైన నీటిని చక్కగా త్రాగినారు అథా సేదుర్దిన శాంతే భవిష్యన్నగరం త్రయ ఒక రోజంతా ఇలా ప్రయాణం చేసి సాయంకాలం అయ్యేప్పటికీ ఇంకో నగరానికి చేరుకున్నారు అత్యంత ఆసక్త నగరం నుంచి ఇలా ప్రయాణం చేసి ఇంకో నగరానికి చేరుకున్నారు ఆ నగరం పేరేమిటో తెలిసిన భవిష్యత్తు అనే నగరం బాగుందండి నగరం దూర సురత సముల్లాసం ఖేలన్నాగర ఈ భవిష్యత్తు అనే నగరంలో ఇంకా నగరానికి దూరంగా ఉండగానే సమీపిస్తూ ఉండగానే దూరం నుంచి ఆ నగరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విలాసవంతములైనటువంటి యానములు కార్లు ట్రాఫిక్లు అన్నీ కూడా దూరం నుంచే వినబడుతున్నాయి జేనుల యొక్క కల్లోలమంతా దూరం నుంచే వినబడుతోంది తీరా నగరంలో ప్రవేశించేప్పటికీ అక్కడ నగరంలో ఉండే జనులందరూ కూడా ఇటు అటు ఉత్సాహంగా సంచారం చేసేస్తూ న్యూయార్క్ నగరంలో మన్హాటన్ లాగా కావలసినంత హడావిడిగా ఉన్నారు ఆ భవిష్యత్తు అనే నగరంలో దాంట్లోకి ప్రవేశించారు భవిష్యత్తు నగరంలోకి ప్రవేశించారు అంటే ఎవరనుకుంటున్నారు మీరు మీరు గాలి మేడలు కడుతున్నాడు అని వెళ్ళలేదండి కానీ ఆ పిల్లాడు మాత్రం శ్రద్ధగా వింటున్నాడు దృశస్తత్ర రమ్యాని త్రీ యథోభవనానికే ఆ భవిష్యత్తు నగరంలో మూడు అత్యంత సుందరమైన భవనములను వాళ్ళు దర్శించినారు మళ్ళీ మూడు మూడు సదస్సులు మూడు రాజకుమారులు మూడు భవనములు ఏకం నిర్భిక్తి నిస్తంభం ఒక భవనమునందు గోడలు లేవు స్తంభాలు అనుత్పన్నం గృహద్వయం ఇంకో రెండు గృహములు ఉన్నాయే అవి ఎప్పుడూ అసలు నిర్మాణమే కాలేదు అటువంటి మూడు గృహం మూడు భవనములను వాళ్ళు దర్శించినారు ఇప్పుడు మనం ఏ భవనంలో ఉండాలి అని వాళ్ళు మళ్ళీ సెటిల్ చేసుకుని అభిత్తి మందిరం చారు ప్రవిష్ట రూపాత్మజాహ ఎప్పుడూ అసలు నిర్మాణమే కారణటువంటి మిగతా రెండు భవనాలు మనకు వద్దని పక్కన పెట్టేసి వాళ్ళు త్యాగం వద్దని తిరస్కరించి స్తంభములు గోడలు లేనటువంటి చక్కటి సుందరమైన మందిరంలో చారు చారు అంటే సుందరం చారు అంటే అన్నంలోకి వస్తుంది చారు అనుకున్నాడా సో చారు తులసి దళ అని ఉంది ఏమిటా పద్యం ఏమిటి శ్రీరామ అని మొదలవుతుందా శ్రీరామ చారు తులసి దళద ఒక ఐదు నేను అర్థం చెప్తున్నాను శ్రీరాముడికి చార్ అంటే దాలా ఇష్టవు ఎటుొచ్చి ఆ చార్లో కరివేపాకు బదులుగా కొన్ని తులసి దళాలు వేస్తూ ఉండాలి వాటే నిస్పార్థం కలియుగానికి డిఫరెన్షన్ ఇచ్చారు విష్ణు పురాణంలో ఏ కాలంలో అయితే సంస్కృతము శాస్త్రము తెలియని వాళ్ళు సంస్కృతాన్ని పెద్ద సింహాసనం మీద కూర్చుని బోధిస్తూ ఉంటారు జనులందరూ చాలా వేల ముఖాలు వేసుకుని తలకే ఊరుతూ ఉంటూ ఉంటారు అది కలికాలమని తెలుసుకో మీరు వెరిఫై చేసుకోండి విష్ణు పురాణం తీసుకుని విష్ణు పురాణం పుస్తకం తీసుకుని కలి యొక్క ధర్మాహంగా ఆ సర్గ తీసి శ్లోకాలు చదివి ట్రాన్స్లేషన్ ఉంది హిందీలో అన్ని చదివితే మీకు నేను చెప్పింది సత్యం చూపిస్తుంది మంచిది సో ఆ మందిరంలో వీళ్ళు ప్రవేశించారు ప్రాపు స్థాలీత్రయం తత్ర మూడు మూడు బానలు స్థాలి అంటే బాణ గిన్నె భోజనాలు ముందుకు తినాలి కదా మూడు గిన్నెలు కనపడ్డాయి అక్కడ మూడు గిన్నెలు కూడా పుటము పెట్టిన బంగారంతో తయారు చేసినవి తప్తకాంక్షన పుటము పెట్టిన బంగారము అంటే బంగారానికి మీరు ఎప్పుడైతే పుటం పెడతారో ఇదే నిప్పుల్లో కరిగించి శుద్ధి చేస్తారో అప్పుడు దాంట్లో ఉండే మాలిన్యాలన్నీ పోయి శుద్ధమైన బంగారం వస్తుందని అభిప్రాయం మూడు బాణాలు దొరికి కనబడ్డాయి ఆ ప్రాసాదంలో వెళ్ళకి మూడు కూడా పుటము పెట్టిన బంగారం తయారు చేయబడ్డాయి వీరికి పెళ్ళైంది పెళ్ళైతే అంటే వీడికి బహుమానం ఏమిటో తెలిసినా బహుమానం వెండి కంచం ఏం చేస్తాడా వెండి కంచా కొరుక్కుతున్నా ఆకలిస్తే ఏమిటి కావాలి అరిటాకును చక్కటి అన్నం కావాలా వెండి కంచం కావాలా వెండి కంచం అనుకుంటాడు వీడు వెండి కంచం కావాలి వీడి కోరిక వీడికి వెండి కంచం ఇచ్చేస్తే వీటికి మనం వీడిని మహోపకారం చేసేసేవారు వాళ్ళు అనుకుంటారు ఇంట్లో ఇలా అదే ఉంటాయి జీవితాలు దాంట్లో నిస్సారంగా అసలు వస్తువు అదే లేకుండా జీవితాలు నిలిచిపోతూ ఉంటాయి పెళ్లిళ్ళు వెండి కంచాలు పట్టు పంచలు పట్టు చీనలు జరీలు బంగారు జరి జలతారు ఇదంతా ఓ మహా వ్యామోహం ఈ వ్యామోహంలో జనులు కొట్టుకుపోతూ ఉంటారు అనివే కథ జనుల కథ ఉంటుంది అభిత్తి మందిరం జాదు ప్రవిష్టాస్తే మూడు గిన్నెలు కనపడ్డాయి తత్ర కర్పరతాంగూర్ణతాంగత దీంట్లో రెం ఒక గిన్నె రెండు గిన్నెలు ఒక గిన్నె చిల్ల పెంకులు కింద ముక్కల ముక్కలు అయిపోయి ఉన్నాయి ఒక గిన్నె రెండు గిన్నెలు చూర్ణం అయిపోయి ఉన్నాయి అంటే చెల్ల పెంకుల్ని జేర్చి పెట్టారనుకోండి ఏ చల్ల పెంకు ఆ చెల్ల పెంకు ఊలి పడిపోయి చల్ల చెందరగా పడిపోయేదనుకోండి అది ఒక గిన్నె ఇంకో గిన్నె ఆ మొత్తం ఇసుకతో చేసిన గిన్నె ఇసకంతా గుట్ట కింద అయిపోయేదనుకోండి చూర్ణ రెండు గిన్నెలు మూడు గిన్నెలు బంగారంతో చేసిన గిన్నెలు వాటి వాటి అలా ఉన్నది చక్కటి గిన్నెలు ఇప్పుడు ఒక గిన్నెలో వీళ్ళు చక్కగా ఆహారాన్ని నన్ను తయారు చేసుకోవాలి వీళ్ళు ఏం ఆ చిల్ల పెంకుల గిన్నె వదిలిపెట్టేసి ఈ చూర్ణమైపోయి ఉన్న బూడిదైపోయి ఉన్న గిన్నెలు రెండు ఉన్నాయో చూసారా దాంట్లో ఓ గిన్నెని తీసుకున్నారు వీళ్ళు జ గురువు చూర్ణతాం యాతాం స్థాయింతే శుద్ధ బుద్ధయ మళ్ళీ ఈ శుద్ధ పవిత్రమైన బుద్ధి కలిగిన శుద్ధమైన బుద్ధి కలవ కలిగినటువంటి ఆ రాజపుత్రులు ఈ బూడిదైపోయి ఉన్నటువంటి గిన్నెని తీసుకుని మిగతా రెండు గిన్నెలు తర్వాత ఎప్పుడైనా ప్రస్తుతానికి ఈ బూడిదైన గిన్నె వాడుకుందాము అని తీసుకున్నారు తీసుకుని అశాం ద్రోణత్రయం పక్వం న్యూనం ద్రోణత్రయేణూ ఆ బూడిదైపోయి ఉన్నటువంటి గిన్నెయందు మూడు కొంచముల బియ్యాన్ని వీళ్ళు వంట వండినారు మూడు కొంచముల బియ్యం అంటే ఎలాగో చూసినండి మూడు కొంచముల బియ్యం కంటే కొంత తక్కువ ఏమండి ఎంత తక్కువ చూసినా మూడు కొంచములు తక్కువ సర్వడుద్దా సో ద్రోణత్రయం న్యూనం మూడు కొంచములు ద్రోడమంటే కొంచం మూడు కొంచములు కొంచెం తక్కువ ఎంత తక్కువ ద్రోణత్రయేణ అంటే మూడు కొంచములు తక్కువగా మూడు కొంచముల బియ్యాన్ని ఆ గింజలో పోశారు ఇప్పుడు మన వాళ్ళు తవ్వటితోటి కొలుస్తారు బియ్యాన్ని తల మొత్తి కొలవడము లేకపోతే తవ్వకంటే ఒక పిసరు తక్కువగా కొలవడము అలా చేస్తారు కదా అలాగే చేశారు వాళ్ళు ఎటొచ్చి మూడు కొంచెం బియ్యంలోంచి మూడు కొంచెములు తీసేసి ఆ మిగిలిన బియ్యాన్ని దాంట్లో పోసుకున్నారు తర్వాత అంధస్థతో అంధ అంటే అన్నం అన్నం తయారైంది ద్విజయోర్భుక్తం బ్రాహ్మణులకి పెట్టి మనం తినాలి రాజ రాజకుమారులు చాలా శుద్ధబుద్ధిభి చాలా పవిత్రమైన మళ్ళీ మతము ధర్మము అన్నీ బాగా తెలుసున్న వాళ్ళు కనుక సద్బ్రాహ్మణులకి భోజనం పెట్టారు భోజనం చేశారు బ్రాహ్మణులు కొంచెం మామూలు కంటే ఎక్కువ భోజనం చేస్తారంటున్నాడండి నిర్ముఖైర్ బహుభోజిభి అధికముగా భోజనం చేసేటువంటి బ్రాహ్మణులకి వీళ్ళు వడ్డించారు ఎటువచ్చి ఎటువంటి బ్రాహ్మణులంటే వాళ్ళకి నోళ్లు లేవు నోళ్ళు లేని బ్రాహ్మణులకి వడ్డించారు పుట్టించాక విప్రభుక్తావశేషంతో భుక్తమంధోనుమజై అతిథులకి భోజనం పెట్టేగా చక్కగా వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ మిగిలినటువంటి ఆహారాన్ని ప్రసాదమని చాలా శ్రద్ధగా వీళ్ళు భోజనం చేశారు భవిష్యన్నగరే తస్మిన్ ఈ విధంగా ఆ ముగ్గురు రాజపుత్రులు ఆ భవిష్యత్తు అనే నగరమునందు చక్కగా సుఖంగా ఉన్నారు సుఖమే సుఖముగా ఉన్నారు విధా <m>